పరిశుద్ధ వండ్రి గొప్ప దేవా మీకే కృతజ్ఞ తెలుస్తూ స్తోత్రాలు అర్పించుకుంటున్నాం నైనా ఈ ఉదయ నుంచి ఇంతవరకు మీరు మళ్ళీ కాచి కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా ఈ యొక్క సాయంత్రం సమయం నైనా మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభానైనా మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు కాబట్టి నైనా మాతో మాట్లాడి మా జీవితాలు సరి చేయండి ఏ రీతిగా మీ యొక్క వాక్యాన్ని గైపనులు దాని ప్రకారంగా జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ని సిస్టర్ని తనమలి కుటుంబీకుల బిడ్డని అందరినీ ఆశ్రయించండి ముట్టండి స్వస్థపరచండి అనారోగ్యాలను కొట్టివేస్తున్న మీ శ్రీకృష్ణ ప్రవ్వ మీరు ఇచ్చిన ఆ అధికారాన్ని మీ మహిమార్థంగా వాడుతుండగా మీరు తనమల్లి అన్నిటిని ముట్టండి స్వస్థపరచండి మీ తట్టు ఆకర్షించుకోండి ప్రవ్వ మీ ప్రతి చోట శాసనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలు అంతం వరకు సహించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరిని ప్రతి బిడని తన మళ్ళీ గొప్ప శాసనాలు పెట్టుకోమని ఏసు క్రీస్తు నామంన ప్రార్థించ నాం తండ్రి ఆమె లూకాసు వార్తలో ఒక వాక్యాన్ని చూసినాక మనం తిరిగి ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్న ఆ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను పేలిపోతాం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై వచనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం మన సేవ కేవ ముఖ్యంగా ఈ యొక్క వాక్యమే ఆధారపడింది ఇరవై వచనంలో మన ప్రగే మనకి హెచ్చరిస్తుండ్రు ఇది శిష్యులు చెప్పింది కాదు ఇంక ఊరు చెప్పింది కాదు మన ప్రగ్వే తన సరాసరి తన నోటి ద్వారా ఇది మనకి హెచ్చరిస్తున్నాడు ముప్పై ఆరో వచనంలో ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై వచనం కాబట్టి మీరు జరగబోబు వీటి నెలలను తప్పించుకొని కాబట్టి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నుంచి ఆరంభమయ్యే ఆ శ్రమలని భయంకరమైన శ్రమలు కఠినమైన శ్రమలను జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి కలవారగునట్లు చూడండి ఏసు ప్రభు ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మనకి శక్తి కలగదు ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి అన్నాడు మన ప్రభు కాబట్టి మన ప్రభు ఎదుట నిలబడాలంటే నీకు శక్తి కావాలా అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా దాని కొరకు ప్రయాసపడండి ఉపాసం ఉండండి ఎన్ని గంటలైనా తను ఎదురు చూస్తూ అది పొందుకుండేంత వరకు విడిచిపెట్టకండి ఎందుకంటే లాస్ట్ పాయింట్ అదే సీలింగ్కి సంబంధించి మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాం ఇన్ఫ్లెక్ట్ వారం నుంచి మాట్లాడుతున్నాం అది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ అధ్యా కూడా అది రికార్డింగ్లో ఉన్నది కాబట్టి వాటికి సంబంధించిన అన్ని మధ్యాహ్నం కొంతసేపు మనం చూసినాం కాబట్టి ఇక్కడ ముప్పై ఆరో మన ప్రభు హెచ్చరిస్తాడు మనల్ని వీటిని అన్నిటినీ వీటిని ఎల్లను తప్పించుకోవాలా తప్పించుకోమంటున్నాడు ఆయన లేకపోతే చెప్పకపోయేవాడు కదా అయితే మీరు జరగబో వీటి నెలనూ తప్పించుకొని మనుష్య కుమారిని ఎదుట నిలవబడటకు ఏం చేయాలా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండు అని చెప్పాను ఇవి మనము అనేక పర్యాలు ధ్యానించినాము కానీ ఏ రోజు వాటిని విశదీకరించుకోలేదు ఏ రోజు అంత దీర్ఘంగా ధ్యానించలేదు దీర్ఘంగా పోలేదు కూడా దాంట్లో అక్కడ ఏమంటుందంటే జరగబోవునీ భయంకరమైన శ్రమలు అనేది అక్కడ హెచ్చరిస్తున్నాడు ఎట్లా ఉంటుంది అది ముప్పై నాలుగో మనం కొంచెం కష్టతరంగా ఉంటుంది అది ధ్యానించాలంటే మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను ఐహిక విచారణల వలనను మూడు గుంపులై మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు ఉరి అంటే చిక్కపడడం కదా ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ముప్పై ఐదవ ఆ దినము భూమి అందంతటా నివసించి వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును ఏంది శ్రమ ఉపద్రవం కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుషుకు మనం ఎదుట నిలబడకు శక్తి గలవరగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఇది మన సేవ కదా ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం ఇదొక పాయింట్ ప్రార్థన చేయాలా దాని తర్వాత మెలకువగా ఉండాలా మెలకువుగా ఉండడం అంటే మనకు తెలిసి బుద్ధి కన్యకలు మెలుకున్నారు బుద్ధి కన్యకలు కునికి నిద్రించినారు చివరి వరకు కూడా కానీ ఇద్దరు కునికి నిద్రించిన పెళ్ళి కుమారుడు వస్తున్న శబ్దం వినగానే ఇద్దరు లేచినారు కానీ ఏం జరిగిందో తెలుసు బుద్ధిగల కన్యకలు గదిలోనికి వెళ్ళినాక తలుపులు వేయబడ్డాయి ముద్రించబడింది సీల్ తలుపులు సీల్ అయిపోయినాయి నోవా ఓడలోనికి వెళ్ళినాక తలుపులు సీల్ అయిపోయినాయి బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళినాక తలుపు సీల్ వేయబడింది సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ దేవుని భక్తులని దేవుడు ముద్రించుకుంటున్నాడు ఆ ముద్ర ముగింపు దశలకు వచ్చేసిన మనం అది చాలా సంవత్సరాలు స్టార్ట్ అయ్యి మన కాలంలో ముగిస్తుంది అది కాబట్టి మెలకువగా ఉండడం అంటే ఏంటంటే సర్వ సత్యంలోనికి పోవడమే ఇంక వేరే మార్గమే లేదు మత్తు ఎప్పుడొస్తుంది మోసకరమైన బోధలు విన్నప్పుడే మత్తు సుఖవంతమైన బోధలు విన్నప్పుడే మత్తు ఆయన కొరకు ప్రయాస అన్న బోధన కష్టతరంగా ఉంటుంది సేవ పొలంలో పోవడం కష్టతరంగా ఉంటుంది బ్రదర్ ఒక యాభై కిలోమీటర్ల దూరం పోయి సువార్త అంటే కష్టతరంగా ఉంటుంది ఇప్పుడు ఏం పోతాం బ్రదర్ అంత దూరం పోల్నావు బ్రదర్ ఇప్పుడు ఏం పోతాం బ్రదర్ రేపు పోతాం బ్రదర్ వచ్చే వారం పోతాం బ్రదర్ వచ్చే సండే పోతాంలే బ్రదర్ బహు కష్టతరమైన ఇరుకు మార్గం కదా ఒక్కరి కొరకు దూరం పోలినా బ్రదర్ ఇరుకు మార్గం శరీరం ఎంత బలహీనమైన ఊహించుకోండి కానీ దాన్ని నువ్వు ఉదయం నేను చూపిస్తున్న వాక్యం నీ శరీర నువ్వు దేవుని యొక్క ఆత్మ అభిషేకం చేత చంపుకోవచ్చు అందుకే యువహను భక్తుడు వ్యూహాను పత్రికలలో మనకి హెచ్చరిస్తారు దేవుని పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేరు మళ్ళీ పాపం చేసేవాళ్ళు ఎవరు దేవుని పిల్లలు కాదన్నట్లే కదా కాబట్టి మనం తప్పించుకోవాలా అదే పాయింట్ ఇక్కడ శ్రమలను తప్పించుకోవాలా అయితే మతపరమైన కాస్త జీవితంలో కూడా దాన్ని నమ్ముతారు తప్పించుకోవాలనేది ఎట్లా తప్పించుకోవాలా నేనేం అమాంతంగా ఎత్తబడతానులే అని అడిగింది వాళ్ళ విధానం ప్రతి మతం ప్రతి మతపరమైన జీవితం దాన్ని నమ్ముతుంది ఈరోజు నేను ఏం చేయకుండా ఎత్తబడతానులే అని ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటుంది క్రైస్తవ జీవితం ప్రభు చెప్పిన వాక్యానికి తిరుణీకరించింది అది ఈ లోకంలో దేన్ని ఆర్జించకుండి ధనాన్ని ఆర్జించకండి ఈ లోకంలో ఏది సంపాదించుకోండి ఎందుకంటే అక్కడ చిమ్మట మీ ధనాన్ని తినివేస్తుంది అన్న విషయాన్ని హెచ్చరించాడు కాబట్టి ఈ లోకాన్ని సంపాదించుకున్నవాడు అన్నీ పోగొట్టుకుంటాడు పరలోకాన్ని సంపాదించుకున్న వాడు దాన్ని పొందుకుంటాడన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసి చూసుకుంటున్నాం కాబట్టి ఈ గ్లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవచంలో చూసినట్లు మనం ఏం చేయాలంటే శక్తిగాల మన ఫస్ట్ శక్తి అవసరం వీటిని ఇక మీదట ఇక ఇక రాబోదినల్ బోహయం కంటాం నేను అనుకుంటా ఇంకొక మంత్స్ ఫోర్ మంత్స్ వెళ్తాయి అనుకుంటా శ్రమ ఆరంభం మరి కఠినంగా జరగడం ఎందుకంటే ప్రపంచాత్మకంగా వాతావరణం మొత్తం తారుమరైపోయింది మనుషులందరూ అసలు వాళ్ళకి తోచలేదు ఏం చేయాలో ఏం చేయాలో అందుకే కఠినంగా తీర్మానాలు తీసుకుంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ తీర్మానం తీసుకుందంటే మనుషుల మీద పడుతుంది ఎందుకంటే అదొక మృగం కాబట్టి మొదటి నుంచి సమయల్ గంధాలు చేసినాం మనం మొదటి సమయల్ గంధము చాలా దీర్ఘంగా చేసినాం గవర్నమెంట్ ఒక మృగం వంటిది అది నీ మీద వచ్చి పడుతుంది ఎప్పుడు కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే బహు కష్టతరం కదా దాన్ని తప్పించుకోవడం అన్ని కార్డులు అన్ని సిస్టమ్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఎట్లా కానీ ఏ కార్డు లేకుండా నువ్వు ఎట్లా లోకంలో రేషన్ కార్డు కావాలా సెక్యూరిటీ కార్డు కావాలా ఏమంటాం ఎంప్లాయ్మెంట్ కార్డు కావాలా ఆధార్ కార్డు కావాలా బ్యాంక్ కార్డ్స్ కావాలా ఎన్ని కార్డులు కావాలా అన్ని కార్డులు నేను చిక్కపరుచుకుంటున్నాయి ఎట్లా తప్పించుకుంటావు మృగం నుంచి తప్పించుకోలేం కానీ మనం తప్పించుకోవాలన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ప్రతి దాన్ని ప్రతి శ్రమ నుంచి మనం తప్పించుకోవాలా తెలియక తెలియని వాడు ఏం చేస్తాడు ఆ శ్రమలలో వచ్చినప్పుడు తెలియదు కాబట్టి చిక్కబడతాను నేను ఏం కాదే నేను ఎంత పడతానులే అనుకున్నవాడు ఆటోమేటిక్గా చిక్కబడతాడు వాడి సత్యాన్ని గ్రహించలేదు కాబట్టి కాబట్టి మెలుకువగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎంతగా ఈ వాక్యాలు ధ్యానించగలిగితే అంతగా మెలుకోగలవు నువ్వు అది సాధ్యం మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి మెలకు ఉండాలా వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలా ఈ రెండు నువ్వు చేయగలిగిన మేలు ఎప్పుడు మేలుకుంటాం తెలుసా వాక్యం అర్థమైనప్పుడే మేలుకుంటాం ప్రార్థన చేస్తాం దాని తర్వాత వాక్యం అదే చేస్తాను ఎప్పుడు ఉదయం ఫస్ట్ ప్రార్థన చేస్తా బైబిల్ తీస్తా ప్రభువు చెప్పిండే విషయం పరుషులత వాడికి ఇది అర్థమవుతుంది శక్తిని పొందు శక్తి గల దాని తర్వాత మెలకు ఉండాలా ప్రతి దశలో మేల్కొల ప్రతి పా అబద్ధాన్ని గ్రహించాలా దాన్ని తిరుణీకరించాలా కాబట్టి ప్రకటన గ్రంథంలోని కొన్ని వాక్యాలను మనము చూస్తున్నాం ఇది కొంచెం బహు కష్టతరమైన వాక్యం ఈరోజు మనం చూడబోతున్నాం ఎంత కష్టం అంటే ఎన్ని గంటలు గంటలు ధ్యానించినా అది తరగంది అన్నట్టు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చూపించాల్సింది ప్రకటన గ్రంథం చేయడ అధ్యాయంలో ఉదయం మనం ఆ ముద్రకు సంబంధించిన బోధలు ధ్యానించినాము సీలింగ్ ముగించుతుందన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం సీలింగ్ అయినాకనే ఈ లోకానికి శ్రమ అనేది మనం చూస్తున్నాం ముఖ్యంగా అక్కడ మనం చూస్తాం ప్రకటన గ్రంథం అధ్యాయంలో ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చినం దూత తక్కిన నలుగురు దూతలతో మాట్లాడుతున్నాడు మా దేవుని దాసులను వారి నొసల్లయందు ముద్రించే వరకు భూమికి అయినను సముద్రంకైనాను చెట్టుకై ఏ హాని చేయవద్దని దిగ్గరగా చెప్పాను అది ఆగ్ఞ అన్నట్టు దిగ్గరగా చెప్పే దూత అంటే ఆజ్ఞగల దూత అంటే మన ప్రభుకి సాదృశ్యం వేరే ఒక దూతాన్ని కూడా మనం చూసినాం రెండో పోయిన వారం కాబట్టి సముద్రంకైనాను భూమికైనా చెట్టుకైనాను కాబట్టి భూమి మీద ఉన్న జీవరాశులలో ఒక గుంపుని ముట్టడానికి వెళ్ళదు సముద్రంకైనాను చెట్లకై నన్ను ఏ హాని చేయవద్దని దిగ్గరగా చెప్పాను కాబట్టి ఒక చిన్న గుంపుని ఈ మూడు ప్రాంతాల నుంచి బయటికి తీసుకొస్తుంది దేవుడు ఉపమాన్ రీతికి అర్థం చేసుకోవాలా బహుశ గతంలో భవిష్యత్ గతంలో ఉండిండొచ్చు మతపరమైన జీవన విధానంలో ఆ మూడు మూడు రకాల గుంపులకు సాదృశ్యం అందులో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఆయన కొరకు సమర్పించబడ్డ వాళ్ళు వీళ్ళందరూ నాజీరు చేయబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వారిని ముద్రించుకునేంత వరకు ఈ లోకంలో హాని కలగడానికి వీలు లేదని అయితే నాలుగవ వచనంలో ఇప్పుడు మనం దాన్ని చూడబోతున్నాం మరియు వారి లెక్క చెప్పగా వింటుంది ఇక్కడ నేను పోయిన వరం చూపించిన వాక్యం ప్రకారంగా ఇస్రాయేళ్ల గోత్రములు అన్నప్పుడు ఎంతగా ఈరోజు ఈ బోధ పులుపులో విస్తరించిందనే విషయాన్ని నేను ఇప్పుడు చూడబో చూపించబోతున్నాను పోయిన వారం నేను చూపించిన కూడా అసలైన ఇస్రాలు ఎవరు గల్ గలత్ రాష్ట్రపత్రిక ఆరవ అధ్యాయంలో చూపించిన దేవుని ఇస్రాన్ని ఈరోజు మనం ధ్యానించినాం దేవుని ఇస్రాయళ్ళు అంటే క్రైస్తవులే అని అంత తేటగా అక్కడ వాగ్దన సంబంధులం మనం అబ్రాహ్మ పక్షంగా ఉండి మనము వాగ్దాన వారసులమైన ఆ సంతానమే క్రీస్తు కాబట్టి క్రీస్తు పక్షంగా ఉన్న మనమే అబ్రాహ్మ సంతానం అని చెప్తుంది కాబట్టి ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే నిజమైన ఇస్రాయలు ఏసుప్రభుని వెంబడించిన వాళ్ళే నిజమైన యూదులు యూధా గోత్రానికి సంబంధించిన వాళ్ళు క్రైస్తవులు అందుకే యూదులు అంటే యూధా గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇస్రాయల్ అంటే తగిన పది మంది గోత్రికులు అన్నట్టు యూధా గోత్రం అంటే బెన్యామీను యూధ కలిసి ఉన్నట్టు మనం చూస్తాం చివరికి వచ్చేప్పటికీ అయితే ఇది కొంచెం కష్టతరం ఎంతకుముందు చాలామంది ఎన్నో పుస్తకాలు రాసింద్రు ఎంతో రీసెర్చ్ చేసారు వీటి మీద ఈ ఇస్రాయిల గోత్రికులు ఎవరు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఇస్రాయల్ గోత్రములు క్రైస్తవ గోత్రాలనే చెప్తున్నారు కానీ ఎప్పుడైతే ర్యాప్చర్ కల్ట్ బోధకులు వచ్చిండ్రో ఒక రెండు వందల సంవత్సరాల క్రితము వాళ్ళ దగ్గర నుంచి ఇది మళ్ళా తారుమారు అయిపోయింది వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు ప్రకృతి సహజంగా చెప్తున్నారు అందులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చెప్తున్నారు అంటే మళ్ళా శరీరకానికి సంబంధించినదే బోధ ఉదయం జీవిస్తున్న మనము రోమి రాష్ట్ర పత్రిక మీద దినంలో శరీరానుసారంగా జీవించేవాడు మరణిస్తాడు ఆత్మానుసారంగా జీవించేవాడు జీవిస్తాడు దాని తర్వాత సమాధానం ఉంటుంది వాడికి అని ఆత్మానుసారంగా ఉన్నవాడికే సమాధానం ఉంటుంది కానీ ఇస్రాయల్ గోత్రికులు శరీరానుసారంగా ఉండేవాళ్ళది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలా వీళ్ళు ఎవరంటే ముద్రింపబడ్డవారు లక్ష నలభై మంది ప్రపంచమంతటి నుంచి కొన్ని తీసుకొని రాబడింది ఎందుకంటే భూమి యొక్క నాలుగు దిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతారు అక్కడే ఉంది మొదటి వర్షం అర్థమైతేనే వీళ్ళు ఎవరైనా తెలిసిపోతుంది ఒకవేళ ఇస్రాయల్ దేశమైతే భూమి అంతటా ఎట్లుంటారమా వాళ్ళు చెదిరిపోయినారు కరెక్టే అశులు రాజుల కాలంలో వీళ్ళు భూమి అంతటా చెదిరిపోయినారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇప్పుడున్న ఇసరల్ పళ్ళు అసలైన ఇస్రాల్ పళ్ళు కాదనేది కూడా ఇంకొక థియరీ ఉంది అది ఎంత మటుకు తీసుకునేది మనం ధ్యానిస్తలేం కానీ మనం అర్థం చేసుకుంది ఏంటంటే శరీరం శరీరం శరీరానుసారంగా జీవించడం అవసరం లేదు ఎందుకంటే అది మరణానికి దారితీస్తుంది ఆత్మాంతరంగా జీవిస్తే జీవానికి దారితీస్తుంది సమాధానానికి దారితీస్తుంది అనేది మనం చూసినాం కాబట్టి ఈ లక్ష నాలుగు వేల మంది యొక్క సంఖ్య ఇక్కడుంది అది నేను మీకు ఇప్పుడు చూపించేస్తే ఈరోజుకి రాత్రికి మన వాక్యం మనం ముగించుకోవచ్చు ఇక్కడ ఏముందంటే ఐదవ వచ్చం చూడండి మొదటి నుంచి ఐదవ వచరంలో యూధా గోత్రంలో ముద్రింపబడ్డవారు పన్నెండు మంది మీకు వీళ్ళు నేను వాట్సాప్లో ఒకటి పెట్టిన ఇందాక ఒక మెసేజ్ ఒక ఇమేజ్ అది నేను స్పెషల్గా తయారు చేసిన మన గురించి అది చూసుకుంటా ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం వింటే బహు అర్థమైపోతుంది మీకు లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మీ మైండ్లో కూర్చొద్దు హండ్రెడ్ అది చూడగలిగితే మీరు అర్థం చేసుకోగలరు ఈ వాక్యాన్ని కాబట్టి అక్కడ ఏముందంటే ఐదో వచనంలో ఏం చేయడం ఫస్ట్ గోత్రం ఏముంది యోధా గోత్రం ఉంది అందులో పన్నెండు మందిని ముద్రించుకున్నాడు దేవుడు అంటే కేవలము ఒక చిన్న గుంపుని ఆ గోత్రంలోకి వెళ్ళి అని చెప్తుంది తర్వాత రుబేణ గోత్రంలో పన్నెండు మంది గాదు గోత్రంలో పన్నెండు మంది అషేరు గోత్రంలో పన్నెండు మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు మంది మనిష గోత్రంలో పన్నెండు మంది షిన్యను గోత్రంలో పన్నెండు మంది లేవి గోత్రంలో పన్నెండు వేల మంది ఇషాకారి గోత్రంలో పన్నెండు మంది జబలుని గోత్రంలో పన్నెండు మంది యూసెఫ్ గోత్రంలో పన్నెండు మంది బెన్యామీని గోత్రంలో పన్నెండు మంది ముద్రింపబడిరి ముద్రింపబడినాకనే అటు తర్వాత శ్రమలు స్టార్ట్ ఆ శ్రమలలో నుంచి ప్రతి జనంలో నుండి ప్రతి వంశాల నుండి ప్రతి ప్రజ నుండి మూడు గుంపులు మళ్ళా ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రతి ప్రజ నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడూ లెక్కింపజలని ఒక గొప్ప సమూహం దేవుని స్థానివడినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ విధానాలు అర్థం చేసుకుంటున్నాం మంది ముద్రింపబడినాకనే ఈ లోకానికి హాని దాని తర్వాత హాని జరిగినాకనే గొప్ప జనం దేవుని సంధికి వస్తారు వచనం జ్ఞాపకం చేస్తారు అయితే ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ఆత్మీయ గోత్రాలు అనేది నేను ఫస్ట్ మీ ముందుగానే ప్రిపేర్ చేస్తున్నా ఇవి శారీరకమైన గోత్రాలు కావు అన్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా తర్వాత రోల్స్ రివర్సల్స్ అనేది పదం వాడతా ఉంటే నేను వారు వీరవుతారు వీరు వారవుతారు అనేసి మన ప్రభు హెచ్చరించాడు మొదటి వారు కడపట్టి వారు అవుతారు కడపట్టి వారు మొదటి వారు అనేది ఇప్పుడు చూడండి ఆ వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టిన వాక్య ఆ ప్రింట్ అవుట్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రటన గ్రంథం ఐదవ అధ ఏడవ ఫస్ట్ గోత్రం యూదా ఉంది అయితే ఆ ప్రింటౌట్ మీరు చూస్తే నేను పంపించిన దాంట్లో ఈ గోత్రాలు ఆది కాండములో నుంచి మొదలుకొని ప్రటన్ గంధం వరకు వాళ్ళ స్థితులు ఏ రీతిగా తారుమారైన నేను ఆ ఒక ప్రింట్అవుట్ తయారు చేసి అది చాలా టైం పట్టింది తయారు చేయడానికి వాటన్నిటినీ ఆ రీతిగా తయారు చేసి నేను అక్కడ పెడుతున్నాను ఎందుకంటే మీకు చూడుకోవడానికి చాలా సునాయాసంగా ఉంటుంది అనేది ఆది నలభై తొమ్మిదవ వర్షానికి వచ్చినప్పుడు అందులో చూపించిన అక్కడ ఇమేజ్లో యాకోబు నాకు ఇద్దరు భార్యలు కదా లేయా దాని తర్వాత రాహేలు అయితే లేయా దగ్గర లేయా దాసి పేరు జిల్ఫా రాహేలు దాసి పేరు బిల్హా అయితే యాకోబు ఈ నలుగురు స్త్రీల ద్వారా పన్నెండు మందిని కన్నట్టు మనం అక్కడ తీస్తున్నాం ఆ పిక్చర్లో లేయాకి ముగ్గురు ఎంతమంది ఆరు మంది పిల్లలు రూబేను సిమోను లేవి యూదా ఇసాగారు జబులూన్ కాబట్టి ఆరుమంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు లేయాకి పుట్టిన పిల్లలు ఆరుమంది మొదటివాడు రూబేను రెండో వాడు సిమ్యూను లేవి యూధా ఇసాకారు జబులూన్ వాళ్ళ వాళ్ళ ఏమంటాము పుట్టిన విధానాలు స్థానాలు స్థలాలు స్థానములు అయితే లేయాకి తన దాసి జిల్ఫా ద్వారా యాకోబ్నకు పుట్టిన పిల్లలు గాదు మరియు అషేరు అయితే రేఫల్కి చాలా లేటుగా పుట్టడం వల్ల దానికంటే ముందు బిల్హాన్ తన దాసిని పంపించి తనకు ఇద్దరు కుమారుల అంటుంది దాను నఫ్తాలి దాని తర్వాత రేఫల్కి రాహేల్కి యూసేఫ్ మరియు బెనియామిన్ పుట్టినట్టు చూస్తాం వీళ్ళు పన్నెండు మంది సీరియల్ చూడండి రూబేన్ మొదలుకొని బెనియాన్మిన్ చివరి వాడు అయితే ఎహెచ్కెల్ గ్రంథము నలభై ఎనిమిదో కూడా ఈ గోత్రాలు కనిపిస్తాయి మనకి అయితే నేను ఎందుకు మీకు అది కంపారిటివ్గా చూపిస్తున్న పిక్చర్ అంటే దికాండంలో రూబెను మొదటివాడు కానీ ఎహెచ్కేల్ ఎనిమిదవ అధ్యా నలభై ఎనిమిదవ అధ్యాయనికి వచ్చేప్పటికీ ఏడవ స్థానంలో పాడిపోయినట్లు చూస్తాం మనం రూబెన్ తర్వాత ఎహెచ్కేల్ గ్రంథము నలభై నుంచి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యానికి వచ్చేప్పటికీ రూబేను ఏడవ స్థానం నుంచి రెండవ స్థానానికి ఎదిగినట్లు మనం చూస్తాం అంటే మొదటి స్థానం నుంచి ఏడుకి పడిపోయిండు ఏడు నుంచి రెండవ స్థానానికి ఎదిగిండు రూబెల్ కానీ మొదటి స్థానంలో అయితే పోగొట్టుకున్నాడు అది మనం పాయింట్ ఇప్పుడు చూడండి సిమియోను రెండవ స్థానంలో ఉన్నాడు మొదట ఏహెచ్కల్ గ్రంథంకి వచ్చేటప్పటికీ పదవ స్థానంలో ఉన్నాడు ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికీ ఏడో అధ్యాయంలో ఏడవ స్థానానికి ఎదిగిండు సో రెండు నుంచి పది పది నుంచి ఏడవ స్థానానికి ఎదిగిండు అదే రీతిగా లేవి మూడవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి పడిపోయాడు తొమ్మిది నుంచి ఎనిమిదవ స్థానానికి వచ్చేసాడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అదే రీతిగా యూద నాలుగవ స్థానం నుంచి ఎహెచ్కేఎల్కి వచ్చేటప్పటికీ ఎనిమిదవ స్థానానికి పడిపోయిండు ఎనిమిదవ స్థానం నుంచి ప్రటన గ్రానికి మొదటి స్థానానికి వచ్చాడు బాగా కష్టపడ్డట్టు అదే రీతిగా ఇసాకారు ఐదవ స్థానం నుంచి పదకొండవ స్థానానికి పడిపోయిండు పదకొండు నుంచి తొమ్మిదవ స్థానానికి ఎదిగిండు జబులూను ఆరవ స్థానం నుండి పన్నెండవ స్థానానికి పడిపోయిండు పన్నెండు నుంచి పదో స్థానానికి ఎదిగిండు గాదు ఏడవ స్థానం నుంచి పదమూడవ స్థానానికి పడిపోయిండు పదమూడు నుంచి మూడవ స్థానానికి ఎదిగిండు అషేర్ ఎనిమిది నుంచి మూడవ స్థానానికి వచ్చిండు ఎదిగిండు మూడు నుండి నాలుగో స్థానానికి పడిపోయిండు దాను తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు తొమ్మిది నుంచి ఏహెచ్కేల్కి ఇష్టప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాడు ఆశ్చర్యం కదా మొదటి స్థానానికి వచ్చిండు ప్రకారం గ్రంథంకి అడ్రస్ లేకుండా పోయిండు నఫ్తాలి పదవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎదిగేయండు మూడవ స్థానం నుండి ఐదవ స్థానానికి వడిపయండి యోసేపు పదకొండవ స్థానం నుంచి మీరు చూస్తే మీకు ఎహెచ్ఎల్ గ్రంథంలో యోసేపు కనిపించాడు కానీ యూసేపునకు రెండు భాగాలు ఇవ్వబడ్డాయి మనసే గోత్రికులకు ఎఫ్రాయిం గోత్రికులు ఇద్దరు తన బిడ్డలు కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే మనిషే ఎఫ్రామ్ కంటే పైకున్నాడు చిన్నడైనా కానీ మనిషి లెవెల్ పెరిగింది ఎఫ్రాయిన్ అది ఒకసారి చూపించిన గతంలో ఒక కొన్ని వారాల క్రితం ఎఫ్రామ్ చేసిన భయంకరమైన పాపం బహు కఠినమైన బహు భయంకరమైన పాపం చేసేవాళ్ళు అది చూపించాను నేను ఎఫ్రాయి ఒక స్త్రీ విషయంలో తర్వాత బెనియామీను గౌతమ్ పన్నెండవ స్థానం నుంచి అది ఎక్కడ కనిపించదు నీకు ఎహెచ్కల్ గ్రంథంలో కానీ ప్రడం గ్రంథంలో తిరిగి కనిపిస్తుంది సేమ్ స్థానంలో పన్నెండవ స్థానంలో ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఎహెచ్కల్ గ్రంథం చూడండి ఎఫ్రాహిము ఎహెచ్కేలు నలభై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తున్నాం మనం ఎహెచ్కే ఎఫ్రాయిం కోరికులని కానీ ప్రటన్ గొచ్చేటప్పటికి ఏడో అధ్యాయంలో ఎఫ్రాయిం మాయమైపోయింది అదే రీతిగా దాను కూడా మాయమైపోయింది అయితే ఎఫ్రామ్ ఎందుకు లేడు దాను ఎందుకు లేడు ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి కానీ ఇప్పటికి తిరిగి జ్ఞాపం చేయబడుతున్న విషయం ఏంటంటే ఏడవ అధ్యాయంలో చూస్తున్న గోత్రాలు శారీరకమైన గోత్రాలు కావు అని దృఢంగా మనం తీర్మానించుకోవాల ఎందుకంటే పాతవి గతించినవి సమస్తం క్రతవైనాయి ఎట్టి పరిస్థితులవి శారీరకమైన గోత్రాలు కావు ఎందుకంటే ఈరోజుకి కూడా వాళ్ళు ఎవరో తెలియదు ఏ గోత్రీ చెప్పు చెప్పుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు మర్చిపోయారు ఎన్ని వేల సంవత్సరాల ఏ గోత్రం ఓన్ తెలియదు అయితే దాను ఎఫ్రామ్ల గురించి అర్థం కావాలంటే మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయములో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం చూడండి మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదు ముప్పై మూడు వర్షాలలో వాళ్ళకి సంబంధించిన విషయాలు చేస్తాం మనం అక్కడ ఏం చూస్తామంటే ఇరవై ఐదు రండి పన్నెండు ఇరవై ఐదు ఇక్కడ రెండు కోత్రాలు కనిపిస్తుంది రెండు తరాలు కనిపిస్తుంది ఇక రెండు గోత్రాలు తర్వాత ఎరోబాము మనకు తెలిసి ఎరోబాబు నుంచి ఉదయం మాట్లాడము ఆమోస గ్రంథంలో మట్టపు గుండుకు సంబంధించిన ఎఫ్రాయిము మన్యమందు మన్యమందు షెకేమను పట్టణము కట్టించి అచ్చట కాపురం నుండి అచ్చట నుండి బయలుదేరి పన్నేళ్లను కట్టించను అయితే ఈ జనులు ఎరుసలీండున్న యహోవ మధము అందు బదులు అర్పించటకు ఎక్కిపోతున్న ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము నదే మరల చేరుదురు రాజం మరలదా దావిదు సతతి వారు తగ్గును అని యరోబాము తన హృదయముందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుసలేం నాకు పోవటం మీకు బహు కష్టము ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఉత్తర దిక్కు నుంచి దక్షిణికి ఇస్రాయలు వార్లరా ఐగోప్ దేశం మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బెతలనందును ఒకటి దాను నందు ఉంచాను కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎరోబాము వాడు ఏం చేసింది అనేది అక్కడ ఉపయోగపడుతుంది ఎరుసలేం మందిరానికి పోనీయకుండా ఉత్తర దిక్కున షికేమ్ అనే ప్రాంతంలో రెండు దూడలు చేయించినట్టు అని చూస్తున్నాం మనం ఇక్కడ ఒక దా ఒక దూడనేమో బేతెల్ మందిరం బేతెల్ ప్రాంతంలో పెట్టింది బేతల్ యాక్చువల్గా మనకు తెలుసు దేవుని మందిరం ఉండాల్సింది ఒకప్పుడు బేతెల్లో ఒకటి నాటించాడు బంగారు దూడను ఇంకొకటి దానిలో నాటించండు అంత కఠినడనట్టు ఎరబం తొంటరి వాళ్ళ స్నేహితులు యవనస్తులు ఆయన చుట్టూ కాబట్టి బేతేలు దేనికి సంబంధించినట్టే నేను అక్కడ పట్టికాలో నేను చూపిస్తున్నాను బేతలు ఎఫ్రాహిము ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎఫ్రాహిం వీళ్ళు ఏం చేశారంటే ఒక బంగారు దూడని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇంకొకటి ఎరోబాము ఆధీనంలో పెట్టుకున్నాడు ఈ రెండు విగ్రహాలని అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి బేతలలో ఒక విగ్రహము దాని తర్వాత ప్రాంతంలో ఒక విగ్రహం అందుకు వీళ్ళిద్దరూ మన కనిపించారు ఒక రీతిగా అర్థం చేసుకోవాలంటే కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది ఏంటంటే ఇవి ప్రకృతి సజ్జమైన గోత్రాలు కావు కదా అని ఇందాకనే జ్ఞాపకం చేయబడ్డప్పుడు మరి వీళ్ళు ఎందుకు ఉండాలా వీళ్ళు వీళ్ళు ఉండకపోవడానికి దానికి అర్థం ఏముంది వీళ్ళేమో ప్రకృతి సాధ్యంగా ఉన్న వాళ్ళు మరియు అభిప్రాయం కాబట్టి దాని అర్థం ఏంటంటే విగ్రహారధికులు ఈ గోత్రాలలో ఉండలేరు లక్ష నలభై నాలుగు మందిలో విగ్రహారధికులు ఉండలేరు ఏదైనా కానీ దేవునికి నీకు మధ్యలో అడ్డుగా ఉండేది ఏదైనా విగ్రహమే అంటే నువ్వు ప్రభు ఎక్కువ దేని ప్రేమించాను అది విగ్రహమే కాబట్టి నువ్వు ప్రభునకు పాత్రుడు కావు మతేసీ వార్తలు మనం చూస్తాం పాద అధ్యాయంలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినందుకు నాకు మీరు పాత్రలు కారంటాడు కాబట్టి విగ్రహార ఈ లక్ష నలభై నాలుగు రాలేరు అన్నట్టు ఆడితిగా మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం బహుగా గ్రహించగలం అయితే ముఖ్యంగా రూబేను గురించి కొన్ని విషయాలని మీరు చూపించేస్తే రూబేన్ ఎందుకు లేడం మళ్ళీ స్థితి కూడా ఎందుకు ఆయన జ్యేష్ఠుడు కదా జ్యేష్ఠర్థంలో ఉన్నవాడు మళ్ళీ ఎందుకు దాన్ని పోగొట్టుకున్నానున్నప్పుడు రూబేలకు సంబంధించిన విషయాలు నేను యాక్చువల్గా జైమ్సా నెంబర్స్ ఇవన్నీ అర్థాలు మీనింగ్స్ చెప్దాం అనుకుంటున్నా కానీ మీరు మీకు ఆ సిస్టమ్ అర్థమవుతుంది కాబట్టి మీరు చూసుకోండి కానీ నేను ఏవి మీరు చూడలేరో అవి నేను మీకు చూపిస్తాను ఏవి నేను చూడగలిగినానో అవి మీకు చూపించగలుగుతున్నాను మొదటిదిగా రూబేను చేసిన విధానం ఏంది చిన్నప్పటి నుంచి ఎటువంటి వాడు యవన కాలంలో ఏం చేసింది ఆది కాండము అధ్యాయము పద్నాలుగో విషయంలో అతను ఎరితిగా తన తల్లి కూడా అతన్ని ఎట్లా ప్రోత్సహించే ప్రోత్సహించింది లోకాతీతంగా జీవించడం అనేది అక్కడ చూస్తాం గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండు చూచి తన తల్లి అయిన తెచ్చి ఇచ్చాను అప్పటికే ఆమె ఏమంటాం పిల్లల్ని కానీ ఆ యోగ్యత అయిపోయింది జీవితంలో వయసు మళ్ళీ నమ్మక పిల్లలు కానీ జరిగింది మెనోపాజ్ అంటారు ఇంగ్లీష్లో మెనోపాజ్ వచ్చినాక పిల్లల్ని కనలేరు అన్నట్టు కాబట్టి ఆమెకు అప్పటికే మెనోపాజ్ వచ్చింది అయితే రూబేను ఏం చేస్తున్నాడు ఆ పండు తీసుకొచ్చింది ఈ పండుగ తింటే పిల్లలు కొడతారండి ఇది మానవ తలంపే అంటే రూబేనుకి ఈ పండ్ల ఎఫెక్ట్ ఈ పండ్లు ఎందుకు అనేది సరే వాటి గురించి నేను కానీ డీటెయిల్గా చదివినా కానీ ఇప్పుడు నేను చెప్పాను లేదు ఏ పండ్లు తినాలా ఏ పండ్లు తినదు అనేది నేను ఓపెన్గా చెప్పడం అవసరం లేదు మీ ఏవైనా తినండి కృతజ్ఞత భావం చెప్పండి పరిశుద్ధీకరించి ప్రభుత్వం ప్రార్థించి వదనాలు చెప్పి తినమని చెప్తుంది వాక్యం కాబట్టి తన తల్లికి ఆ పండ్లు తీసుకొచ్చి చూడు ఆ పండ్లు తిన్నాక తన తల్లి మళ్ళా తన తమ్ముడిని కన్నట్టు మనం అక్కడ చూస్తాం ఆడా బైబిల్లో తర్వాత రూబేనుకు సంబంధించిన విషయాలు రెండు వాక్యాలు మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి ఏంటంటే దిన దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో మనం ఈ సంబంధించి చూస్తాం ఎందుకు రూబేను తన దేశత్వాన్ని పోగొట్టుకుండా అక్కడ చెప్పబడింది మొదటి దినవృత్తాంతంలో చూడండి ఎవరన్నా ఇంగ్లీష్లో ఫస్ట్ క్రానికల్స్ అంటాం మొదటి దినవృత్తాంతంలో హైదరాబాద్ ధ్యాన్ మొదటి దినవృత్తాంతంలో ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన అక్కడి నుంచి చాలా తేటగా ఇస్రాయల్ అంటే యా మన యాకొక సంబంధాలు ఇస్రాయల్ నాకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుడ వివరం ఇతడు జేషుడయుండెను కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇస్రాయెల్ కుమారుడైన జేసెఫ్ కుమారులకు ఇయ్యబడను ఈ వాక్యం మీకు అర్థం జస్తో తప్పు ఇచ్చింది దేవుడు కానీ రూబ్ నిలబ నిలబెట్టుకోలేకపోయింది ఎందుకంటే ఓ రీతిగా వాళ్ళ తల్లి కూడా దానికి కారణమే ఆ పండ్లకు సంబంధించిన విషయం ఆ పండ్ల గురించి నేను చూసిన చాలా పిల్లలు కాకపోతే ఆ పండ్లు తింటే పిల్లలు అవన్నీ నేను పిచ్చి పిచ్చి అవన్నీ స్టోరీస్ అవి ఇప్పుడు చెప్పనవసరం లేదు నీకు అవన్నీ కానీ మనకు అవసరం లేదు అవన్నీ సమర్థం ప్రభావాలనే కలగాల పిల్లలు దేవుడు ఇచ్చి స్వాస్థ్యం అని వాట్యం కాబట్టి ఆయన ఆయన కనికరమైన కృప మనం పొందుకుంటేనే కానీ అవి జరగబనట్టు అయితే రూపేణికి ఉన్న జన్మ స్వాతంత్రం అంటే జ్యేష్ఠత హక్కు ఇస్ కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడిన అంటే యోసేపు గోత్రం ఒకటి యోసేపు కుమారులకు ఇంకో గోత్రం ఈ వాక్యం ప్రకారంగా ఆ రీతిగా చూస్తే కూడా మనము అక్కడ ఎందుకు రూబేను తన జ్యేష్టతపు హక్కుని పోగొట్టుకుండానే గుణ్ ఆ యొక్క కారణం అక్కడ చెప్పబడింది ఎందుకంటే తన తండ్రి పరుపును అంటుపరిచింది అనేది మీరు వాక్యం చేసినప్పుడు మొదటి దినవృత్తాంతములు ఐదు ఒకటి కదా ఇంగ్లీష్లో క్రానికల్స్ ఫస్ట్ క్రానికల్స్ ఫైవ్ వన్ అనేది అదే రీతిగా ప్రత మొదటి కొరింతలు రాసిన పత్రిక ఐదు ఒకటి ఎవరైనా చదవండి ఐదు ఒకటి చదవండి శ్చర్యంగా అంత జాగ్రత్తగా ఎందుకు మన కొడుకు మీలో మీలో జారత్వం ఉన్నదని కాలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట అటు జారత్వము అన్య జనులనైనా జరగ జరగదు చూడండి ఇది యాక్సిడెంటల్గా రాయబడిందా అక్కడ కూడా ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము ఇక్కడ కూడా ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం కాలంలో జరిగింది క్రొత్త కాలంలో జరుగుతుంది అన్న విషయాన్ని తిరిగి మనకు ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు మీరు ఈ రీతిగా చూడగలిగితేనే భవిష్యత్తులో ఇది ఇంకోసారి జరగబోతుంది గంభీరంగా ప్రపంచాత్మకంగా అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా అందుకనే రూబేను గోత్రం నుంచి ఒక్క గొప్ప వ్యక్తి రానే బైబుల్ అంతట్లా మనం చూస్తే ఒక్క గొప్ప వ్యక్తి రాలేకపోయిండు ఎందుకంటే దేవుడు దేన్ని అసహించుకుంటాడో అది వరదిల్లదు దేవుడు దేన్ని మెచ్చుకుంటాడో అదే వరదిల్లుంటుంది ఏసేపని మెచ్చుకున్నట్లు మనం చూస్తాం వరదిలే పలించడి గొంపు అన్నట్టు కదా ద్రాక్షవల్లి దాని రూబేను ఎవరిని వివాహం చేసుకుంటూ అన్నప్పుడు మన కైను ఏ రీతిగా అయితే అన్య స్త్రీని వివాహం చేసుకుంటూ కననీళ్ళ నుంచి వద్దంటే కూడా తల్లిదండ్రులు వివాహము అట్లనే రూబేన్ కూడా కణనీయుల కుమారుత అయిన అనే స్త్రీని వివాహం చేసుకున్నట్టు మనం కాబట్టి కణనీళ్ళలో ఎవరిని మీరు పెళ్లి చేసుకోదాన్ని చెప్పబడ్డ ఆజ్ఞని తిరస్కరించిన వాడు అంటే వాక్య మీద ఆధారపడని వాడు అన్నట్టు రూబెన్ కాబట్టి ఆయన స్థితి మొదటి స్థానం నుంచి పడిపోయింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అదే రీతిగా దానికి సంబంధించిన చిత్రుడు దాను దాను అంటే దానికి గేమ్ సాంగ్ నంబర్స్లో వేరే అర్థం ఉంది పరిపాలించేవాడు అని కానీ తన తండ్రి ఆయన యాకోబు దాను సర్పం వంటి వాడు అన్నాడు అంటే వంకర టింకర్గా ఉండేడు అన్నట్టు వంకర బుద్ధి ఈ లోకము అంత సర్పానికి సాదృశ్యం సర్పపు గుణానికి సాదృశ్యం ఎందుకంటే లోకం అంత వంకరగా ఉంటుంది అన్నట్టు టింకర ప్రతిదీ వంకర కాబట్టి రూబేను అంటే ఇదిగో నా కుమారుడు అన్న విషయాన్ని జన్స్రా నంబర్స్ జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా సిమియోను రెండవ రెండవ కుమారుడు సిమియోన్ అంటే బహు తెలివి గలవాడు బహు తెలివి కలిగి వినేవాడు అనర్థం ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైపోతాయి ఆత్మీయ స్థితులు ఇవన్నీ లాక్ మంది ఏ రీతి ఉంటారు ఇదిగో కుమారుడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్తున్న విషయం ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది రూపాయ విషయంలో సి సిమియోన్ అంటే బహుజాగ్రత్తగా వినేవాళ్ళు అనర్థం దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా వినేవాళ్ళు సిమియోని అదే రీతిగా లేవి లేవి అంటే సన్నిహితంగా ఉండేవాళ్ళు అం అంటుకొని ఉండేవాళ్ళు అని అర్థం అంటుకొని ఉండేవాడు కాబట్టి ఎవరికి అంటుకొని ఉంటావు మనం అది ఇందాక ఇందాక నేను మీకొక వాక్యం చూపిస్తున్నాను ఎక్కడ చూడండి లేవీలు ఎహెచ్కల్ గ్రంథం నలభై అధ్యాయంలో చూస్తాం ఈ వాక్యము లేవీలుతో పాటు ఇంకొక యాజకులని పోల్చిండు దేవుడు అక్కడ యాజకులకు సంబంధించి సాధోకు యాజకులు లేవి యాజకులు రెండు గుంపులు ఉంటాయి అక్కడ సాధోకు యాజకులు మిల్కి శధ క్రమాన్ని పాటించిన వాళ్ళు లేవి యాజకులు దానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు లేవి యాజకులు ఎప్పుడు తప్పిపోటు మనం చూస్తాం విగ్రహారధిక అయినట్టు చూస్తాం కానీ సాధోకు యాజకులు ఎప్పుడు కూడా తప్పిపోలేదంట బైబుల్ అంతట్లో అక్కడుంది వాళ్ళ గురించి సాక్ష్యం ఎహెచ్కల్ గందం నలభై ఎనిమిది ధ్యానించండి మీకు అర్థమవుతుంది సాధోకు యాజకులు ఏ రోజు కూడా దేవుని వాక్య నుంచి తరలిపోయిన వాళ్ళు కాదంట కాబట్టి సాధోకు యాజకులు మిల్కీ సెదకు యాజకత్వానికి సాదృశ్యం మిల్కీ సెద్దకు యాజకత్వంలో ఉన్న వాళ్ళందరూ లక్ష మందికి సాదృశ్యం కొంచెం కష్టతరంగా ఉంది కదా ఇవన్నీ అర్థం చేసుకోవడం కానీ మెల్లమెల్లగా అర్థమవుతాయి ఎందుకంటే మీరు ఎప్పుడు వీటిని చదవే ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు కొంత టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు టెన్త్ క్లాస్లో పరీక్షకి ఇతపడంటే కొంచెం కష్టమే ఇంటర్మీడియట్కి వచ్చినాక ఇంకా కష్టమే డిగ్రీకి వచ్చినాక మరీ కష్టమే ఎందుకంటే ఇంట్లో లావులా ఉంటాయి పుస్తకాలు ఇంకా పీజీకి వచ్చినాక మరీ కష్టం ఇంకా పీహేజీ చేయాలంటే పుస్తకాలు నువ్వే రాయాలా బట్ కష్టపడాలనేది మనకు ఆశ ఉంది కాబట్టి ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు బహు అసాధ్యంగా ఉంటే కొన్నిసార్లు వాక్యాలు కానీ ప్రభువే మనకి ఇవన్నీ మార్గాలు చూపిస్తూ ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న విజయం ఏంటంటే ఇవన్నీ ఆత్మీయమైన గోత్రాలు ప్రపంచాత్మకంగా ఎందుకంటే నాలుగు దేశాల నుంచి దిగుడు వీళ్ళని అందరినీ కొనుక్కున్నాడు తన ప్రాణానికి ప్రయనంగా పెట్టి కాబట్టి ప్రతి దానికి ఆత్మీయమైన అర్థం ఉందనేది నేను చూపిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు మనం ఇందాక చూసినట్లు లేవి అంటే సన్నిహితంగా ఉన్నవాడు ఎవరికి ఉన్నాడు దేవునికి ఉన్నాడా విగ్రహాలకున్నాడా లేవి కోత్రికలు అంతా విగ్రహాలకి ఉన్నట్టు మనం చూస్తాం కానీ దేవునికి సన్నిహితంగా ఉండేవాడు అసలైన లేవి అదే రీతిగా యూధా అంటే సెలబ్రేటెడ్ అని ఉన్నాను ఇంగ్లీష్లో తెలుగులు ఏమంటారు అని చెప్తారా సెలబ్రేటెడ్ సంబరాలు ఉత్సవాలన్నా వేడుక వేడుక వేడుక జరుపుకోవడం వేడుకగా ఉన్నవాడు అని అర్థం లేక జరుపుకోవడం అనంతూగుల్లో మా వెతికితే వేడుక అంటే సెలబ్రేషన్ అంటే ఏదైనా సాధిస్తే సెలబ్రేట్ చేస్తాం కదా దాన్ని వేడుక అంటారు వేడుక అంటే ఒక రకంగా సాధించడం అంటే సాధించినప్పుడు అచ్చా విజయం సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేస్తామంటారు కరెక్టే బర్త్డే సెలబ్రేట్ చేస్తారు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు పండుగలు సెలబ్రేట్ చేస్తారు కదా అయితే యూద అంటేనే సెలబ్రేషన్ అంటే ఆయననే పండగ అన్న విషయాన్ని కూడా అర్థం చేస్తుంది వాక్యం సెలబ్రేటెడ్ అంటే పండగ చేయబడ్డవాడు కాలేజీలో ఉన్న రోజుల్లో ఒక పాట ఉండేది ఇంగ్లీష్ పాట సెలబ్రేట్ జీజస్ అని మనం సెలబ్రేట్ చేయాల్సింది ఏశ్వరవునే అన్న ఒక పాట ఉండేది ఎప్పుడన్నా అవసరం ఉంటే అవకాశం ఉంటే నేను పాడతా మధ్యాహ్నం పాట సెలబ్రేట్ చేయాల్సింది మన ప్రభునే కాబట్టి యూధ సెలబ్రేటెడ్ అంటే యూదా గోత్రం నుంచి వచ్చిన మన ప్రభు కాబట్టి సెలబ్రేటెడ్ పండగ అంటే ఏసు మనకి పండగ ఇంకా వేరే పండగలు లేవని తర్వాత ఇస్సాకారు ఇసాకారు అంటే తన బహుమానాన్ని తీసుకొచ్చుకునేవాడు అనర్థం కాబట్టి మనమందరము ఇసాకారు గోత్రకులం ఎందుకంటే ఒకరోజు నేను మీకు చూపించిన ఈ లాక్డౌన్లో ఇసాకారు గోత్రంలో ఒక చిన్న గుంపు వారికి భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం కలదు వాళ్ళకి ప్రవచనవరం పొందిన వాళ్ళు వీళ్ళు భవిష్యత్తులో ఏం జరగబోతుందో వీరికి తెలుస్తుందంట కాబట్టి అటువంటి వారికే బహుమానం వారికి ఒక అటువంటి జ్ఞానం ఉంది భవిష్యత్తులో ఏం జరగబోతుందో గ్రహించి అందరినీ సిద్ధపరిచేవాళ్ళు అన్నట్టు కాబట్టి ఇసాకారు గుణగణం ఏంటంటే రాబో శ్రమలని ఎటువంటి భయంకరంగా దినలుండబోతున్నాయి అన్నది గ్రహించి తన ప్రజలని హెచ్చరించి సిద్ధపరిచేవాడు భద్రపరిచేవాడు అన్నట్టు అప్పుడు వారికి బహుమానం అనుగ్రహించబడుతుంది ఇష్టకారీలకి బహుమానం అన్నట్టు అదే రీతిగా జబులూను అంటే నివాస స్థానం జబులూను అంటే నివాస స్థానం మన ప్రభు నివాస స్థానం కాబట్టి ప్రభువుని నివాస స్థానంగా తయారు వాళ్ళే జబులూను వంశస్థులు అన్నట్టు జబులును చెప్పండి గోరపిల్ల ఎక్కడుంటే లక్ష నలభై నాలుగు వేల మంది అక్కడే ఉంటారు ఇప్పుడు చెప్పండి నీ యొక్క నివాస స్థానం ఎక్కడ ఏసు ప్రభువే కదా నా కోట నా దాగు చోటు అనేసి శ్రవణ్ బ్రదర్ పాట పాడుతుంటాడు లేక ప్రేయర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు నా కొండా కోట నా దాగు నీవే ప్రభు కాబట్టి చెబులూను అంటే మన ప్రభువే మన నివాస స్థలము కాబట్టి ఇవన్నీ లక్ష మందికి కలిగిన గుణగణం అనేది చూడండి వీళ్ళ తర్వాత లేయా దాసి అయిన జిల్ఫా ద్వారా పుట్టిన వాళ్ళు అబ్రా యాకోబ్నకు గాదు మరియు అషైరు గాదు అంటే ఈ లోకాన్ని జయించినవారు అని అర్థం చెప్పండి ఇప్పుడు ఎవరు వీళ్ళు లక్ష నాలుగు వంద నాలుగు వేల మంది ఆల్రెడీ దాని తర్వాత గొప్ప జనము ఈ లోకాన్ని జయించబోతుంది అంటే శర్రాన్ని జయించబోతున్నారు కాబట్టి ఆయన నివాస స్థానంగా చేసుకున్న వాళ్ళే ఈ లోకాన్ని జయించిన వారు ఓవర్ కామర్స్ అంటారు ఇంగ్లీష్లో ఒక సేవావిధి పేరు పెట్టుకోవచ్చు ఓవర్ కామర్స్ మినిస్ట్రీస్ అని ఓవర్ కామర్స్ మినిస్ట్రీస్ బాగుంటుంది పేరు పెట్టుకుంటే కాదు అంటే ఈ లోకాన్ని జయించిన వారు లేక విజయం విజ విజయం పొందినవారు అనర్థం తర్వాత అషేరు అషేరు అంటే తన భాగము పొందుకున్న వాళ్ళు అనర్థం కాబట్టి ఈ లోకాన్ని జయించిన వాడే స్థానాన్ని పొందుకోగలడు తన స్థితిలో నిలబొడగలడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత రాహేలు దాసి అయిన బిల్హల్ యాకూబు ద్వారా పుట్టిన ఇద్దరు కుమారులు దాను మరియు నఫ్తాలి దాను అంటే పరిపాలించేవాడు అని అర్థం కాబట్టి మనం అర్థం సరే అది మనకు కనిపించదు లక్ష మందికి సంబంధించిన గోత్రాలలో దాను గోత్రం మనకు కనిపించదు కానీ పరిపాలించే వాళ్ళము అన్న విషయాన్ని మటుకు గ్రహించగలుగుతున్నాం కానీ యాకోబు ఆదిఖండం నలభై తొమ్మిదిలో దాను సర్పం వంటి వాడని తన తండ్రి చెప్తున్నాడు కానీ జేమ్స్ నంబర్స్ లేదు అది సర్పం అనేది పరిపాలించాడనుంది ఎందుకే దాను గోత్రికుడే కదా సంసోను పరిపాలించిన వాడు న్యాయాధిపతి తర్వాత నఫ్తాలి నఫ్తాలి అంటే నా పెనుగులాట అనర్థం కాబట్టి పెనుగులాడేవాడు అనేది నఫ్తాలి కాబట్టి ఈ లోకంలో మనము పెనులడక తప్పదు శ్రమ పడక తప్పదు లక్ష నలభై నాలుగు వేల మంది శ్రమని చూసిన వారు రుచి చూసిన వారు కాబట్టి శ్రమగుండబోతున్న గొప్ప ఉపశమనం కల్పించే వాళ్ళు తర్వాత రాహేలు ఇద్దరు కుమార్లు యోసేపు మరియు బెనియామిన్ యోసేపు మరియు బెన్యామిన్ యోసేపు అంటే తన తండ్రి మటుకు యోసేపు అంటే ఫలించేది ద్రాక్షవల్లి అన్నాడు ఫలించేవాడు అని అర్థం బాగా అండ్ ఇంకోసేపు ఎక్కడుంటే అక్కడ ఫలం ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ మేము అర్థం చేయబడుతుంది దాని తర్వాత జేమ్సాన్ నెంబర్స్లో మటుకు లెట్ హీమ్ యాడ్ అనేది అంటే అధికంగా చేసుకునేవాడు అని అర్థం కాబట్టి మన సేవ కూడా అధికంగా చేసుకోవడం అనేది తర్వాత బెనియా అంటే సన్ ఆఫ్ రైట్ హ్యాండ్ నా కుడి కుడి పాశంలో కూర్చున్నవాడు అర్థం అంటే తండ్రి కుడి పార్షోన కూర్చున్నవాడు మన కవ్వే కాబట్టి బెనియా కుమారునికి సాదృశ్యంగా ఉండు కుడి పార్షణకు వచ్చిన తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి బెన్యామీని గుణగణం అంటే యేసు చివరికి చూపిస్తాడు అందరూ యేసు ప్రభు గుణం కలిగిన వారమే అనేది కాబట్టి ఈ గుణగణం వీళ్ళకి సంబంధించిన పదాలు వీళ్ళ అర్థాలన్నీ లక్ష మందికి సంబంధించిన గుణగణాలు అనేది క్లుప్తంగా పేర్లు చెప్పకుండా ఇప్పుడు వాళ్ళ గుణగణాలు చెప్పేస్తాను చేయండి మొదటిదిగా ఇదిగో ఈయన కుమారుడు ఈయననే కుమారుడు రెండవది బహు జాగ్రత్తగా వినేవాళ్ళు దేవునికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు వేడుక జరిపి జరిపించుకుండేవారు వారి బహుమానము పొందుకుండేవారు దేవుణ్ణి నివాసంగా చేసుకున్నవారు ఈ లోకంని జయించినవారు వారి భాగం వారు పొందుకున్నవారు వారి స్థానం వారు పొందుకున్నవారు పరిపాలించేవారు పెనుగులాడేవారు అధికంగా చేసుకుండేవారు తండ్రి కొడి పార్షణ కూర్చున్నవాడు చెప్పండి లక్ష నలభై నాలుగు వేల మంది గుణగణాలు ఏ రీతిగా ఉంటాయనే దాన్ని ఎప్పుడు చూడగలుగుతున్నాం సో ఎంతగా డీటెయిల్గా వాటికి చెప్పాలంటే రాత్రి కొంచెం కష్టమే కానీ చరిత్రలో అంటే ఒక రెండు వందల సంవత్సరాల గొప్ప గొప్ప దైవజనులు వీటిని ధ్యానించిన వారు వారి పుస్తకాలలో ఏం రాయబడిందో చెప్పాలంటే మనకు టైం అంత సరిపోదు కానీ క్లుప్తంగా నేను చెప్పాల్సింది ఏంటంటే పద్దెనిమిది వందల ముందు ఈ లక్ష నల్బంధాల గోత్రికులు ఉన్న వాళ్ళందరూ ఆత్మీయ గోత్రికులు లేక క్రైస్తవులు ప్రభుని నిండు మనసుతో సేవించినవారు అన్న విషయాన్ని వాళ్ళు వాళ్ళ పుస్తకాలు రాసేరు కానీ ఎప్పుడైతే ర్యాప్చర్ కల్ట్ బోధకులు వచ్చిండ్రో ఉదాహరణకి జాన్ డార్బీ మీకు తెలుసు జాన్ డార్బీ నుంచే ఆ ర్యాప్చర్ బోధ అనేది వచ్చింది ప్రపంచానికి విస్తరించింది ఈ జాన్ డార్బీ తర్వాత వచ్చిన వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు పేర్లు మటుకు డిఎల్ మూడీ అని చాలా ఫేమస్ పాస్టర్ అయిన వీళ్ళ ద్వారా ఈ ర్యాప్చర్ బోధ ప్రపంచానికి విస్తరింపబడింది ఎప్పుడైతే ర్యాప్చర్ బోధకులు వచ్చినారో వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయిల్ పలికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు కంటే వారిని ఇంకా హెచ్చింపజేశారు ఇస్రాయల్ దేశాన్ని ఒక విగ్రహంగా మార్చారు వారి హృదయంలో ఇస్రాయల్ దేశానికి ఎక్కువ విలువెచ్చారు ప్రభు కంటే అది ఈరోజు ప్రతి సంఘంలో నాటుకుంది ఆ విగ్రహం కాబట్టి ఆ విగ్రహము వారి హృదయలో నాటుకుంది ఈ సార్ పలు దేవుని కంటే ఎక్కువ విలువ పొందిన వారు అన్నట్టు చూపిస్తుంది ఆ బోధ ర్యాక్చర్ బోధ అటువంటిది అన్నట్టు డేంజరస్ బోధ అది అయితే నేను ఇంకొకటి నేను నేర్చుకుని నేను చూసింది ఈ ఏడవ అధ్యాయంలో తెలుగులో సరిగలేదు కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది ఏంటంటే ఉదాహరణకి జెబులూను గురించి ధ్యానించినప్పుడు ఆది కాండంలో ఉన్న జెబులూను ఇంగ్లీష్కి వచ్చినప్పుడు జెబలోన్ అయింది మారిపోయింది స్పెలింగ్ ఉదాహరణకి సమరి షోమరోను పాత నిబంధన కాలంలో రాజుల గ్రంథంలో షోమరోను కృత నిబంధనకు వచ్చేటప్పటికీ సమరి అయిపోయింది స్థలాలు అట్లా చాలా స్థలాలు పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికీ పేర్లు మారిపోతుంటాయి ఎందుకంటే పాత విగతించి కొత్తవి అయిపోతుంటాయి కాబట్టి అట్లనే ప్రకటన గ్రంథంకి వచ్చేప్పటికీ జెబులోను జెబలోనైపోయింది నఫ్తాలి నఫ్తాలీం అయిపోయింది దాని తర్వాత అషైరు అస్థైర్ అయిపోయింది పేర్లు మారిపోయినాయి ఇవైతే యాక్సిడెంట్స్ కావు కదా ఎంత జాగ్రత్తగా దేవుడు వాటిని మనకు చూపిస్తున్నాడు ఎంతమంది దాన్ని అట్లా మనకు తెలియదు కానీ ఆ పేర్లు మటుకు నే అబ్రామ్ అబ్రహామ్గా మారిడు పాత నిబంధన కాలంలోనే కృత నిబంధన వరకు వచ్చినంత కాదు వాళ్ళ పేర్లు అట్లా మారిపోయినాయి ఎప్పుడైతే విశ్వాసంలోకి వస్తారో పేర్లు అట్టా మారిపోయినట్టు మనకు చూపిస్తుండే పాత నిబంధన కాలంలోనే కానీ కొత్త నిబంధన కాలంకి ఈ తీగలు అన్నీ మారిపోయినాయి దాని తర్వాత వారి స్థితులన్నీ మనం చూస్తున్నాం ఒక స్థితి ఒకరి స్థితి ఒకలాగా లేదన్నట్టు చూస్తున్నాం ఇంకా దాను గురించి ముఖ్యంగా ధ్యానించాలంటే దాను గోత్రకులు బయలుదేవతని ఫస్ట్ ఆరంభించరు ఆరాధన బయలు దేవతకు ఒక గుడి కట్టిండ్రు అక్కడ దానుగోత్రిక్కులు అది నేను ఇప్పుడు మీకు అంత డీటెయిల్గా చూపించాను కానీ అంటే విగ్రహాల దిక్కులు దాను గోత్రం అనేది కాదు కానీ విగ్రహాల దిక్కులు ఆ లక్ష నలభై నాలుగు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఒకసారి ఏమండి మత్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు చదవండి కూడా స్పీడ్గా టైం ఉంటే ప్రపంచ పునర్జన్మందు మనుషు కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీన్లై ఉన్నప్పుడు నన్ను వెంబడి తీరును పన్నెండు సింహాసనం మీద ఆశీన్లై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చిదురు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పన్నెండు సింహాసనాలు ఉన్నాయి పన్నెండు గోత్రలకు తీర్పు తీర్చేవాళ్ళు వీళ్ళు కాబట్టి పన్నెండు మంది అపోస్తలలో పన్నెండు మంది గోత్రులకు తీర్పు తీరుస్తారట దీని అర్థం ఏం చెప్తారు నిజమైన పన్నెండు మంది అపోస్తలు కాదు నిజమైన పన్నెండు మంది గోత్రికలు కాదు వీళ్ళు ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి కాబట్టి అపోస్తల బోధని వెంబడించిన వారు శారీరకంగా ఉండే ఇష్టాలు అంటే శారీరకంగా ఉండే క్రైస్తవులకి తీర్పు తీరుస్తారు లోకాతీతంగా ఉండే క్రైస్తవులకి తీర్పు తీరుస్తారు లోకాతీతమైన క్రైస్తవులు రక్షణ అనుభవం లేనివారన్నట్టు లోకాతీతమైన ఈ సెల్ఫ్ అంటే అంటే రక్షణ అనుభవం లేనివారన్నట్టు కాబట్టి రక్షణ అనుభవం లేని వారికి రక్షణ అనుభవం ఉన్నవారు తీర్పు తీరుస్తారంట ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చిన్న గుంపుని క్రైస్తవ శేషం అంటాం మనం ఇంగ్లీష్లో మటుకు రెమినెంట్ అంటాం చిన్న గుంపు ఈ చిన్న గుంపు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకున్నప్పుడు నీ వ్యక్తిగత గుర్తింపు అన్న అంశం గురించి కొన్ని సంవత్సర నేను రికార్డింగ్ చేసినాను ప్రభులో నీ వ్యక్తిగతమైన గుర్తింపు ఏంటంటే నువ్వు ఆత్మీయ ఇస్రాయెల్ ఆత్మీయంగా అంతరంగమందు యూదంగా మార్చబడ్డవాడవు మార్చబడ్డదానవు కాబట్టి ఈ లక్ష మంది అంత ఆత్మీయ గోత్రకులు ఆ గోత్రాలకు సంబంధించిన అర్థాలు కలిగి జీవించిన వారు వీళ్ళందరూ అటువంటి గుణగణాలు కలిగిన వారు తప్ప ఎవరు ఆ గొంపులో ఉండలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత ప్రతి శ్రమని తప్పించుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఇందాక చూసినట్లు కస తిరోటం ముప్పై ఆరో వర్షంలో తప్పించుకున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ ముద్రించబడి కాపాడబడ్డ వాళ్ళన్నట్టు సీల్ చేసబ సీల్ కాబట్టి వీళ్ళందరూ శాశ్వత కాలము ప్రభుత్వ పరిపాలన చేసేవారు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఒక్క వాక్యం చూపించేసి నేను ఇప్పుడు గ్రంథంలో మనం చూస్తున్నాము ఏడవ అధ్యాయము ఇవన్నీ కరెక్ట్గా ప్రతి ట్రైబ్ ప్రతి కోత నుంచి పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది అంటున్నాం కానీ ఎగ్జాక్ట్గా నెంబర్స్ కావాలి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు అనేది మనం చూస్తున్నాం ఏడవ అధ్యయమో తొమ్మిదవ వచ్చంలో ఇప్పుడు జరిగింది ఏంటంటే అటు తర్వాత అని చెప్పబడింది కదా అంతటి నుంచి గొప్ప జనము ప్రభు సనేదికి రావడము దాని తర్వాత దేవుని సడ నిలబడి వాళ్ళు అప్పుడు దేవుని స్పృప్తిస్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి ఎవరన్నా ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము తొమ్మిది వచ్చింది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో ప్రతి వంశంలో ప్రజల నుండో ఆయా భాషలు మాట్లాడేవారి నుండయో వచ్చి ఎవరిను లెక్కింపజలని అటు తర్వాత అంటే లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రింపబడ్డాక సీల్ చేయబడ్డాక సెపరేట్ చేయబడ్డాక ప్రొటెక్ట్ చేయబడ్డాక ప్రతి వంశాలకేళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు సింహాసనాస మా దేవునికి గొర్రె మా రక్షణ స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది దేవుదత్తలందరినీ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలవబడి ఉండేది వారి సింహాసనం ఎదుట సాష్ట్రంగా పడి ఆమెన్ యుదయంలో వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థితి ఘనతయు శక్తియు బలమును కలుగునుక అని చెప్పు దేవునికి నమస్కారం చేసేది ఆమెన్ పదమూడవ వసనంలో అక్కడ జరుగుతుంది పెద్దలలో ఒకడు తెల్లని వసనం ధరించుకున్న మీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను ఇది మనం అర్థం చేసుకోవాలా యోహాను భక్తుడు పద్మ సదీపంలో ఆత్మవశుడై దర్శనం చేస్తున్నాడు ఆయన శరీరం ఇక్కడే ఉంది కానీ ఆయన ఆత్మ మటుకు పరలోకంలో పోయి అక్కడుంది అది భవిష్యత్తులో ఎప్పుడో రెండు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేది అంటే రెండు సంవత్సరాల తర్వాత జరగబోయే దర్శనాన్ని కూడా అంత తీరంగా చూడగలిగేండి నాకేదైనా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రవక్తలు అందరూ వందల సంవత్సరాలు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేది చూస్తుండే హానోకు హానోకు అయితే దగ్గర దగ్గర సంవత్సరాల తర్వాత జరగబోయేది చూసిండ్రు అదే రీతిగా ఎహెచ్కేలు యషయ్య ఏర్మియా వీళ్ళందరూ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత జరగబోయే వాటిని అన్నింటినీ చూడగలిగారు అంటే అంతగా పవర్ఫుల్గా తయారైనరు ఆత్మలో మనం ఎన్ని రోజులు చూడగలుగుతున్నాం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత జరగబోయేది చూస్తున్నామా చూడాలా కదా నెక్స్ట్ త్రీ మంత్స్లో ఏం జరగబోతుంది చూడగలమా మనం చూడాలి ఎందుకంటే తన బిడ్డకి గిఫ్సి అనడు ఆమోస్రంథాలను ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని తన అసలు ప్రవక్తలకును వాటిని తెలియపరచక ఏది చేయడు చూపించక ఏది చేయడు తప్పక చూపించాను నా పిల్లలకి కానీ చూసే పిల్లలు ఎవరు అదే కాదు ముఖ్యమైన నేను అయ్యా నీకే తెలియని అనుగా అతడు ఇలాగో నాతో చెప్పాను మీరు నుండి వచ్చిన వారు అండర్లైన్ చేసుకోవాలి మీరు అక్కడ పదం అటువంటి శ్రమలు ఇంతకుముందు లేవు ఇక మీదటి ఉండవు లాస్ట్ అన్నట్టు ఇది మహాశ్రమల నుండి వచ్చిన వారు అయితే ఈ రాక్ష కల్టి బోధకులు ఏం చెప్తున్నారంటే ఏడు ఎనిమిదవ వచ్చిన వరకు వాళ్ళందరూ ఇస్రాల్ ప్రజల గోత్రికులు అందులో నుంచి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు అయితే లెక్కకు మించిన వాళ్ళు గొప్ప జనం అని ప్రకటిస్తున్నారు వాళ్ళు వెనుక వాళ్ళు ఎప్పుడు సర్పంలాగా ఉంటారు కదా వంకర ఉంటారు వాళ్ళ బోధలు వాళ్ళ వాక్యాలు ఈ లోకంలో అంతా అదే గుణగణం కదా ఎవరు చూసినా సర్పం గుణగణం అందుకే సర్ప సంతానం అన్నది ఎటువంటి అట్లా వెళ్ళిపోతుంటారు అన్నట్లు కాబట్టి మనకు తెలుసు వీళ్ళు లక్ష మంది బోధలో మార్పు చెందినవారు చివరికి వారి జీవితాలు ప్రముఖ సమర్పించుకున్నవారు మరణించక ముందు హతసాక్షులు కాకముందు వారి జీవితాలు మార్చుకున్నవారు అందుకు నీకా ఆ పవర్ ఇచ్చిన దేవుడు నువ్వు శువార్త ప్రకటిస్తే ఎటువంటి వారు మారిపోతూ ఉంటారు ఎటువంటి కఠిన హృదయాలు మారిపోతూ ఉంటారు అది నీ గొప్పతనం కాదు నీకు ఇచ్చిన అభిషేకం దాని ఎఫెక్ట్ అన్నట్టు నువ్వేదో జ్ఞానివని ప్రకటిస్తే మనుషులు మారతలేరు నేనేదో చేస్తే మనసుని మారుతా అనేది కానే కాదు లక్ష నలభై నాలుగు మందిలో ఉన్న వాళ్ళు వారి బోధ వింటే ఎటువంటి వాడు మారిపోతూ ఉంటాడు కానీ సర్పంగ తేడలు మారవు గొప్ప జనాన్ని కోరుకు మనకి అనుగ్రహించబడింది కాబట్టి గొరపిల రక్తంలో తమ వసాలను ఊదుక్కున్నారు ఎక్కడ మహాశ్రమల నుండి వచ్చిన వారు ఇల్లు ఆ మహాశ్రమలలో ఉంది అందుకే సెమికోలెన్ ఉంది ఇంగ్లీష్లో గ్రా ఇంగ్లీష్ గ్రామర్ చదివాలకు అర్థమవుతుంది సెమికోలెన్ ఉంది మహాశ్రమల నుండి వచ్చిన వారు అని సెమికోలెన్ ఉంది దాని తర్వాత గొరపిల రక్తంలో తమ వసాలను వదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది ఎప్పుడు శ్రమల కాలంలో అప్పుడు శ్రమల బహు కఠినమైన శ్రమలలో వారి జీవితాలను పలువురు సంపూర్ణంగా సమర్పించుకున్నారు లేకపోతే సగం సత్యం సగం అబద్ధము సగం లోకం సగం పరలోకం అందువలన ఎప్పుడు ఎందువలన తెలుపు చేసుకున్నారు కాబట్టి అందువలన కారణాలు వారు దేవుడి సింహాసనం ఎదుట ఉండి రాత్రింబలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు సింహాసనం వారు తానే తన గుడరమ్మ వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు ఎందుకు మహాశ్రమలలో ఉన్నది వాళ్ళకద్ద అదే చిహ్నాలు మీరు అర్థం చేసుకోవాలి వీరికి బహు ఆకలి ఉంటుంది తిండి దొరకదు నీళ్లు దొరకవు సూర్యుని ఎండ ఏ వడగాలి అయిననో వారికి తగిలేదు అవన్నీ తగిలితే వాళ్ళకి ఇవన్నీ అవి సర్పములు తేడలేదు కదా ఆకలి దాహము సూర్యుడు వడగాలి సర్పములు తేళ్ళు ఎప్పుడో జానించిన చాలా సంవత్సరాల క్రితం ఏలనగా సింహాసనం మధ్య మందుం వారికి కాపరియ్యాయి జీవజలముల బుగ్గల ఎంతకు వారిని నడిపించును దేవుడే వారి కళ్ళ నుండి ప్రతి బాస్పతి పిల్లలు తొడిచివేయను బహుగా ఏడుపు రోదన వేదన కలిగిన వాళ్ళు వీళ్ళు ఏడుపు తలుస్తేనే భయమేస్తుంది మనకి ఇర్మియా గ్రంథాలు చూసిన ఇర్మియా ప్రకటించండి కదా విలాపవాక్యంలో వాళ్ళు ఏడుపులు దేశమంతటా వినిపిస్తున్నాయి ఏడుపులు ఎక్కడ తల్లులు పిల్లలు పోగొట్టుకొని పిల్లలు తండ్రని పోగొట్టుకొని తల్లిదండ్రుల పిల్లలు పోగొట్టుకొని భార్యలో బర్తలం పోగొట్టుకొని భర్తలు బరలను పోగొట్టుకొని బహు భయంకరమైన కాలం అది అది లాస్ట్కి ఇంకా జరగబోతుంది ప్రపంచాత్మకంగా వెరీ క్విక్గా బహు త్వరలో జరగబోతుంది వారి కళ్ళ ప్రతి బాష్పం బిందు తుడిచివే మన ప్రవ్య తుడిచివేస్తుంది గొప్ప జనం మంది వాక్యాం ధరించడం అయితే ఈ లక్ష నలభై నాలుగు బోధ మళ్ళా తిరిగి మనం ప్రారంభ గంధం పద్నాలుగు గంధం కష్టపడి అప్పటి ముఖ్యంగా అక్కడికి వచ్చినప్పటికీ ఎందుకు వీరిని అంత స్పెషల్గా దేవుడు కాపాడి వీరికి మూడు గుణగణాలు నేను నేను చూపించిన క్లుప్తంగా మొదటిది వీరు వీరి వీరు వీరి మీద ఎటువంటి నింద లేదు అనింద్యులు అని వీరి మీద ఎటువంటి నింద లేదు వీరి నోట్లో ఏ అబద్ధం లేదు మొదటిది వీరు అనింద్యులు ఏ నింద నీ ఉండదు వాడు మీద ఏ నేరం మోపకూడదు సైతాన్ని నువ్వు ఏ నింద లేని వాళ్ళకి ఉండగలవా బహు కష్టం కానీ ప్రయాసపడాల రెండవది వీరు చెప్పే ఏ వాక్యంలో అబద్ధం లేదు ప్రకృతి సహజంగా ఈ లోకంలో వాళ్ళు అబద్ధం చెప్పరు దేవుని వాక్యం ప్రకటించే టైంలో కూడా వాళ్ళ అబద్ధాలు చెప్పరు వారి నోట్లో ఏ అబద్ధం లేదు యథార్థతతో ప్రకటించే వాళ్ళు వీళ్ళు ప్రయాసంతో అన్నిటిని వెతుక్కొని ఎలాగ చేసినాం మేల్కొని ప్రార్థన చేస్తూ మేల్కొని ప్రకటించే వాళ్ళు మూడవ గుణం చాలా ముఖ్యమైన మనకు స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారు వీళ్ళు అంటే మతపరమైన ఆ యొక్క బోధ మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టిన వాళ్ళు స్త్రీ సాంగత్యం అంటే స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం మతపరమైన సంఘం ఎసబేలు బోధ నికోలైట్ల బోధ భూతంలో బోధ దయ్యంలో బోధ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మత నుంచి విడిచిపెట్టిన వాళ్ళు విగ్రహాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు స్త్రీ సాంగత్యం అంటే అది స్త్రీ సాంగత్యం అంటే మతపరమైన జీవితం ఆచారబద్ధమైన జీవితం దాన్ని విడిచిపెట్టి ప్రభు సావాసంలో ఉన్నవాళ్ళు అయితే ఇంగ్లీష్లో ఒక రా ఒక రకంగా తెలుగులో ఇంకొక రకంగా ఉంది అది నేను మీకు చూపిస్తా మీకు ఒకవేళ అంటే ముందే చదువుకోండి మీరు కొన్ని చిహ్నాలు మట్టుకుని నేను చూపించేస్తూ ఉంటాను మొదటి గుణగణం మీ మీద ఎటువంటి నింద ఉండద్దు లక్ష నలభై నాలుగు వేల రెండవది నీ నోట్లో ఎటువంటి అబద్ధం ఉండదు అందుకే నువ్వు పరిశోధించాల లేఖనాలని ఒకరు ఇప్పుడు నేను అబద్ధం చెప్తే దాన్ని సరి చేసుకో తెలుసుకున్నప్పుడు సత్యం చెప్పాలా ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి చెప్పాలా ఒకప్పుడు నేను అబద్ధం చెప్పిన తప్పు చెప్పిన వాక్యం ఇప్పుడు సరి మూడవది ఎందుకంటే వాడు యువరాత్రులు నీ మీద మోపుతూ ఉంటాడు అబద్ధాలు దేవశాల నీ మీద నేరాలు మోపుతూ ఉంటాడు అందుకే నీ మీద నేరం ఉండద్దు నింద ఉండద్దు స్త్రీ సాంగత్యం ఆచారబద్ధమైన జీవితం మతాచారాల జీవితం నుంచి బయటికి రావాల బబులో నుంచి బయటికి రావాలా బబులోనే ఆ కాబట్టి మతపరమైన ఆచారబద్ధమైన జీవితంలోకి వెళ్ళి నువ్వు త్వరగా బయటికి రాకపోతే దాన్ని బట్టి నాకు దుస్థితి నీకు గొప్ప జనము ఈ మూడిట్లలో తప్పిపిన వాళ్ళు అందుకే వాళ్ళు మహాశ్రమలలో వాళ్ళ శరళను ఒక్కటే వాక్యాన్ని నేను చూపించేసి ఇంకా ముగించేస్తాను ప్రార్థనతో చూడండి ఒకసారి ప్రార్థన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనంలో అదొక్కటి చూపించేసి నేను ఇంకా మనం ముగించేస్తాం ఇరవై వచ్చిన చివరి వాక్యం జయించువా జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నను ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఇండిపెండెన్స్ డే కదా బ్రిటిష్ పరిపాలన నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది కానీ అసలైన స్వాతంత్రం ఎప్పుడు వస్తా వీటన్నింటినీ జయించువాడు జయించువాడు వీటిని స్వాతంత్రించుకొను నీకు స్వాతంత్రం అప్పుడే వస్తుంది పరిశుద్ధాత్మ ఉంటేనే స్వాతంత్రం అనేది పొద్దున చూపించిన వాట్యం కాబట్టి జయించువాడు ఈ లోకాన్ని జయించివాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుణ్ణయ్యుందుందును అతడున్న కుమారుడు కుమార్తె అయ్యుందును ఎవడు జయించలేడు తిరిగివాడు విశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారధికులు అబద్ధికులందరూ అగ్నిగంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం జయించి వాడు కాబట్టి అటువంటి జయము కేవలం మన ప్రభు మనకు అనుగ్రహించగలరు ఆశ ఉన్న దాన్ని తృప్తి పరిచేవాడు మన ప్రభు అటువంటి ఆశని తృప్తి పరిచే గొప్ప దేవుణ్ణి స్థితిస్తు ధనపరుస్తూ మనం వాక్యాన్ని ముగించుకుందాం పరశుద్ధులవరు తండ్రి మీకు వనాలన్నైనా గొప్ప దేవ మిగిలి ప్రత్యేకతన స్థితిలో తండ్రి లక్ష నలభై మంది ఎంతగా కష్టపడితే వారికి ఆ యొక్క ఆ యొక్క స్థానాన్ని మీరు ఇచ్చినారు ప్రభ వాళ్ళు చేసుకున్న గొప్పతనం కాదు ప్రభా భూ నలుదింకుల నుంచి వారిని మీరు కొనుక్కున్నారు మీ యొక్క ప్రాణాన్ని పెట్టి స్పెషల్గా ఎన్నుకున్నారు బయలునకు సాష్టంగా నమస్కారం చేయని వారు వీళ్ళు వారి గుణగణాలని మీరు మాకు ఈ దినం చూపించినారు ప్రభ మేము గతంలో ఎప్పుడు ధ్యానించిన రీతిగా ఈరోజు చూసినాం వాటిని లక్ష నలభై మందిని అనే తేరే వింటున్నాం కానీ ప్రభు వారి గుణగణాలు ఏ రీతి గురు మాకు ఈరోజు ధీర్ఘంగా చూపించినందుకు మీకు ఎంత వాదనలు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన మాటలు జాగ్రత్తగా వినుడి ఈయన తట్టు ఆకర్షింపబడు ఈయననే పండుగగా ఆచరించుడి ఈయనే నీకు బహుమానం ఇవ్వగలడు ఈయననే నీ యొక్క నివాస స్థలం ఈయన ఈ మీరు కూడా లోకాన్ని జయించగలరు అప్పుడే నీకు అందులో పాలు ఆయన సేవనందినవాడు అధికంగా చేసుకున్నవాడు వాడు తండి కూర్చున్నవాడు అటువంటి గుణగణాలు వాడు లక్ష నాలుగు వందల నాలుగు వేల మందికి ఇచ్చినారు నేను ప్రతి గోత్రికుని పేరులో మిమ్మల్ని మేము చూసినాం ఈరోజు దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు కృతజ్ఞతలు తండ్రి ఇవి ఇంటెలిజెంట్గా నేర్చుకోవడం కొరకు కాదు ప్రభావం మాకు మీరు చూపిస్తుంది వీటన్నిటిని మేము అనేకలకు ప్రకటించడం కొరకు మేము సోమర్లం కాదు ప్రతి విషయంలో కష్టపడతాం ఎందుకంటే పెనుగులాడేవాళ్ళమని చూస్తున్నాం ఈరోజు నఫ్టాలి అంటేనే పెనుగులాడేవారు వీటన్నిటినీ నేర్చుకొని ఒక పరీక్షకు పోయినట్లే మేము సిద్ధపడాలా ప్రభా క్రైస్తవ జీవితం అట్లా లేదు వినేసి మర్చిపోతున్నారు ఎవ్వరు పాటించలేకపోతున్నారు అందుకు శ్రమల గుండా బోల్చేస్తుంటారు మేమెంతో కష్టపడి వీటిని నేర్చుకుంటున్నాం ప్రభా ప్రయాసంతో వీటిని ప్రకటిస్తున్నాం మీ మహిమార్థం కోరికే మా గొప్పతనం కొరకు దానే కాదు అది మాకు బహు దూరం అవును కాక మీరు మహిమునంతలా నాయకులు మిమ్మల్ని చూసి రక్షణ పొందాలా మీ తట్టు చూసి మార్పు చెందాలా అటువంటి కృపని బ్రదర్ సిస్టర్స్ కుటుంబీకులకు అందరికీ అనుగ్రహించండి ముఖ్యంగా ఎవరి జీవితాలలో తన వాళ్ళ బలిహెత్తులు ఉన్నాయో వాటన్నిటినీ బలపరచమంటే ఆర్థిస్తున్నాను ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయమంటే ఆర్థిస్తున్నాం మీ యొక్క నామం న ప్రభా మేము ఉచ్చరిస్తున్నాం మీ నామం ఉన్న ప్రతి అనారోగ్యం పరిగెత్తిపోను కాక వీ ఫ్లాష్ దెమ్ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లీవ్ దర్ బాడీస్ రైట్ నావు జీసస్ ప్రెషస్ నేమ్ ప్రవ్వా ప్రతి ఒక్క తన మళ్ళీ ఇబ్బందులు ముఖ్యంగా ప్రభావ విదే కాలం చూసినాం సీలింగ్ గురించి పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ అనుగ్రించండి ప్రవ్వ కృపారలు అనుగ్రించండి మిమ్మల్ని భాషల్లో స్థితించాలా అర్థం చెప్పే వరాలు అనుగ్రహించండి ప్రవర్తించే వరం అనుగ్రహించండి ప్రభావ బుద్ధి వాక్యం చెప్పాల ప్రేమతో అటువంటి వరాలనుగ్రహించండి అద్భుతాలు చేసే వరాలనుగ్రహించండి ప్రభావం అటువంటి గొప్ప సేవకులుగా మమ్మల్ని తయారు చేసి మీరు అవసర పరచుకోమని రాత్రి నా మంచి వేకుని లేసిందాలని సేపడమని కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆశీర్వాదం మన ప్రవేణ ఏసు క్రీస్తు కృపా సమాధానం కల్పింపు మనందరికీ సదాకాలం తోడెండుగాక ఆమెన్